మీకు వందనాలు ప్రభా మీ నామం బట్టి తిరిగి ప్రార్థన చేస్తుండగా మీద ప్రతి ఒక్క దానికి జవాబు మీద దయచేసి వాకించేతో మీరు మాట్లాడి మా హృదయాన్ని స్థిరపరచండి మా ఆత్మలను బలపరచండి మీ లోపట్ వేసిన ఉండమని వేస్తున్నాం మామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి NINNU POOL YEVARU LERU O EILUKAM LOW NEEEL ANTEE DHAIVAMU LETHU NAAI SAIYA NEEEL ANTEE DHAIVAMU LETHU NINNU POOL YEVARU LERU EILUKAM LOW NEEEL ANTEE DHAIVAMU LETHU నా ఇసయ్యా నీలాంటి దైవము లేదు నేనాకాశమున కెక్కిపోయినా అక్కడన నీ వందువు నేనాకాశం అక్కడన నీ నే పాతాలముల పడుకొనినా అక్కడను నీ నే పాతాలముల పడుకొనినా అక్కడ నీ బుందు నిన్ను పోలు ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నా ఎసయ్యా నీలాంటి దైవం లేదు సరే కదా ప్రార్థన చేసాం క్లుబ్తంగా చూసుకుందాం కొంచెం లేట్ అయితే రెస్ట్ టూ ఓ అయింది కదా ప్రార్థన చేస్తాం పరశుద్రవ తండ్రి మీకు వాహనాలైన సర్వోనతకు దేవ మీకే కృతజ్ఞ తెలిసయ్యా ప్రభావ ఈ యొక్క గర్షకాలం అంతా కూడా సురక్షితంగా కాపాడదు మీకు ఎంత వందలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని జ్ఞానించబోతుండగా మీ యొక్క పర్షద నడిపి మొత్తం ఇచ్చేది రూపా వెంబరి కృప మని మీ కొరకు ప్రతి చోట సాక్ష్యాలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ఏ రీతిగా మిమ్మల్ని మేము పర్చలే రీతిగా మీకు ఆదరణ కలిగి ఉండాలా ప్రభావ మీరు మా దాగు చోటు మా కొండ కోట మీరే ప్రభావ కాబట్టి మీ యొక్క సహాయం ప్రార్థిస్తున్నాం ఈ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము ఉండాలా ప్రభు ఎందుకంటే అంతం వరకు సహించిన వాడే పట్ల రాజ్యాంగ ప్రవేశించినట్టు ఆయన కాబట్టి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ యొక్క తిరుమలి ముఖ్యంగా ఈ యొక్క వైరసస్ కాలంలో మేము ఉంటున్నాం అవి విజృంభించి పనిచేసినాయి దుష్టుడు అనేకంగా ప్రభు మనుషులను వాడుతున్నాడు ప్రభావ వాడి కొరకు ప్రభు కాను వాడిని అసహించుకోవాలా ప్రభా మేము వాడి క్రీడలను అసహించుకోవాలా రక్షణ పొందిన మేము అటువంటి క్రియల పాల్పోవడానికి వీల్లేదు ప్రభావ మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధం ఉండాలి అటువంటి పరిశుద్ధతల మనం నడిపించి మీరేమై మనందమే ఏసు క్రీస్తు పరిశుద్ధన ప్రార్థించుతున్నాం నిన్న నిన్న మొన్న రెండు రోజుల నుంచి మనము ఒక విషయాన్ని అర్థం చేసింది ప్రయత్నిస్తున్నాం మనుషుని సృష్టించిన విధానం మనుషుడు ఏ పాటి అన్న విషయం ఇది ఆశ్చర్యము భయం కలుగుతుంది నాకు అన్నాడు దావిధ రాజు కాబట్టి మనము కేవలము మనిషి అన్నప్పుడు వాడికి శరీరము వాడికి ఆత్మ ఉంది అనుకుంటాం కానీ వాడికి శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది మూడు ఉన్నాయి వాడిలో అనేది మనం గత రెండు నుంచి నేర్చుకుంటున్నాం అయితే ఈ మూడు ఎప్పటికీ కలవవు రక్షణ అనుభవం లేని వాడికి రక్షణ అనుభవం ఉన్నవాడిని కూడా కలవవు తెలుసుకోకపోతే ఏదైనా కానీ హుషే హుషే నుంచి మనం అనేక పర్యాలు నేర్చుకుంటాం లాస్ట్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నా జనులు ఎందుకు నశించిరి నా జనులు ఎందుకు నశించిరి అంటే జ్ఞానం లేక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం ఇంగ్లీష్లో హుషే అంటాడు ఆ భక్తుడు నా జనులు అన్నప్పుడు దేవుడి బిడ్డలే కదా దేవుడి బిడ్డలు ఎట్లా నశించిపోతారంటే ఇన్ఫర్మేషన్ లేకపోతే నాలెడ్జ్ లేకపోతే అందుకు చదవాలా చదువు కూడా చదువు నేర్చుకోవాలా అది సమర్థించుకోవడానికి అవకాశమే లేదు నేను చదువుకోలేదు అన్న సమర్థన అది నిన్ను ఎట్టి పశులో కాపాడదు చదువుకున్నవాడు విర వీరుతా ఉంటాడు అతిశయిస్తూ ఉంటాడు వాటికి అన్ని తెలుసు అనుకుంటాడు చదువులేని నాకు ఎట్లా చదువు కదా నేను చదవకుండా దేవుడు నన్ను కాపాడతాడులే అని ధీమాగా ఈ రెండు తప్పే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా ప్రజలు ఎందుకు నశించారు అన్నప్పుడు హోష జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానమో లేఖ అంటున్నాడు తర్వాత ఇంగ్లీష్లో ఏదైతే ఉందంటే డెస్ట్రాయిడ్ అంటున్నాడు పెరిష్ పెరిష్ అనే పదం వాడుతున్నాడు హోషయ నాలుగవ అధ్యాయ మొదటి వశ్రంలో ఎందుకు నశించిపోయినారు నశించిపోవడం అంటే ఎప్పటికీ జ్ఞాపకానికి రాకుండా అది నశించిపోయింది అందుకే నశించిన వెదికి రక్షించడం కోరికే మన ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అంటే వాగా అర్థం చేసుకోండి ఆయన ఎంత ప్రేమ మయుడు అనేది ఈ రోజు నేను ఒక విషయం మీకు చూపిస్తాను అది చాలా డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని కాదు నన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇంకా నేను తెల్లారి ఈరోజు ఐదు గంటలకే లేచిన లేచి ధ్యానిస్తున్నా నాకు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది అర్లీ మార్నింగ్ లేచి చదివితే బైబుల్ వాక్యం ఇంకా అది హోల్ డే నన్ను హత్తుకొని ఉంటుంది నన్ను పట్టుకొని ఉంటుంది నేను కూడా దాన్ని విడిచిపెట్టలే తెల్లవారే లేచిన నేను ఈరోజు నేను తెల్లవారే లేచి పనిచేస్తూ ఉంటాను రెస్ట్ ఆఫ్ ద టైము ఇంకా ఒకసారి ఉద్యోగం వినామంటే ఉద్యోగం పనులు కూడా న్యాయంగా చేయాలి కదా లంచ్ టైం అంటే మన టైం ఇది లంచ్ టైం ఆఫీస్ టైం కాదు కాబట్టి లంచ్ టైంలో ప్రేయర్ పెట్టుకోవడంలో కూడా మనం అన్యాయం చేస్తలేము ఎవరికి అంటే నేను అనేది ఏంటంటే వానికి ఇంత కూడా అవకాశం ఇవ్వద్దు తప్పిదమ్ములు మోయడానికి మోపం మన మీద మన మీద నిందలు మోపుతడు వాడు దివారాత్రంలో మళ్ళీ ఎందుకు ఇవ్వాలా వానికి ఛాన్స్ మనం కాబట్టి నా ప్రజలు ఎందుకు నశించిరి అన్నప్పుడు హోషయ నాలుగవ దేవ మొదటి జ్ఞానము లేక అంటే జ్ఞానము కొదువయి అంటే జ్ఞానము లేదన ఈ లోకంలో బైబిల్లో ఉంది చాలా జ్ఞానము దేవుని పిడ్డల దగ్గర చాలా జ్ఞానం ఉంది కానీ ఎవ్వరు కూడా దాన్ని బయట దిగాడు ఎందుకంటే వాళ్ళు దేవుని నియమాలను ఎప్పుడో మర్చిపోయినారు ఈ లోకపు నియమాలకి బాధిసలైపోయినారు ధన వ్యామోహంలో పడిపోయి లోకాశలకి బానిసలు అయిపోయి శరీరానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా వ్యామోహం గడిదు కానీ ఆత్మీయ విషయాల పట్ల ఒక్కడికి జ్ఞానం ఉందా ఒకడికి అవసర ఒక్కడికి ఆశ ఉందా లేదు చివరికి ఏం జరిగింది వాడి లోకంలో అభివృద్ధి పొందలేకపోయాడు దేవుళ్ళు అభివృద్ధి పొందలేకపోయాడు అట్లుంది రొచ్చి కాబట్టి మొదటి పాయింట్ నేను చెప్పిందంటే హోష గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వర్షాలు చెప్పినట్లు నా ప్రజలు ఎందుకు నశించిరి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం కొదువై బైబిల్లో చాలా జ్ఞానం ఉంది దాన్ని ఎప్పుడు స్వీకరించినావు ఏదో ఆచారంగా చదివేసి వెళ్ళిపోయినావు కానీ దాంట్లో నుంచి ఎప్పుడు తీసుకోలేను నేను అనేది ఒకటి ఏంటంటే చదువుతున్నాం బైబిల్ వాక్యాలు చదువుతున్నాం కానీ ఏ రోజైనా దాన్ని వాడినమా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఒక్క ఉదాహరణ చెప్పండి ఈరోజు నేను ఈ వాక్యం విన్నాను ఈరోజు నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంకా ప్రాక్టీస్ చేస్తేది అని ఎప్పుడైనా చేసినమా ఈరోజు క్రైస్తవ జీవితంలోని బలైనది ఆయన పరిశుద్ధుడు నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు పేపర్ మీద రాసుకున్నావా చేయి మీద రాసుకున్నావా నేను ఈరోజు పరిశుద్ధంగా ఉండాలా అని తీర్మానించుకొని రోజంతా నీ చేయి చూసుకున్నావా రాసిన హ్యాండ్ మీద పేపర్ మీద నేను ఈరోజంతా పరిశుద్ధంగా ఉండాలా ఎట్టి పాపం చేయొద్దు కాబట్టి అట్లా మనం చేయని విధానంగా ఉంటే మటుకు బహు కష్టతరం నా ప్రజలు ఎందుకు నశించిరి జ్ఞానము కొదువై అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రజలు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి దేవుడు అంటున్నాడు నా ప్రజలంటే రక్షణ పొందిన వారు కదా నా ప్రజలంటే నా ప్రజని ఎప్పుడు పేరు పెడతాడు ప్రజగారి ప్రజని పేరు పెట్టి గెలిస్తున్నప్పుడు నా ప్రజ అన్నప్పుడు రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందిన కూడా నశించిపోతానంటుంది వాక్యం ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ లేకని కాదు వీళ్ళు నిర్లక్ష్యము ఇగ్నోరెన్స్ అంటాం నిర్లక్ష్యం అన్నట్టు ఆయన గంటలు గంటలు ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతాము ఎన్నో గంటలు ప్రార్థన చేస్తాము నేను మొన్న దినంలో మాట్లాడుతున్నాం ఇతను ఎన్ని గంటలు నువ్వు ఆయన సంభాషిస్తున్నావు ప్రార్థనలో ఒక్క రోజన్నా ఆయన ఇతను మాట్లాడి ఆయన స్వరం నువ్వు ఒక్కరోజన విన్నావా ఒక గంట సేపన్న విన్నవా ఒక గంట ఎందుకు ఒక నిమిషం ఆయన స్వరం విన్నవా ఆయన అయితే సంవత్సరాల సంవత్సరాలు మన స్వరం వింటుండు కానీ మనము ఒక రోజు కూడా ఆయన స్వరం వినలేకపోతున్నాం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం పొదువైతే అట్లనేటువంటి పరిస్థితి ఆయన స్వరం వినలేం ఎట్టి పరిస్థితుల్లో అది నువ్వు గ్రహించనే గ్రహించవు ఆయన స్వరం అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఈరోజు కాబట్టి నిన్నటి నుంచి నేను చూపిస్తుంది ఏంటంటే నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఐక్యత కలగకపోతే నువ్వు ఆయన కొరకు కొర కొరింతలు రాష్ట్ర పత్రిక కొన్ని సమస్యల క్రితం నేను చూపించిన ఒక వాక్యం నువ్వు రక్షణ పొంది నీ శరంలో పాపం చేస్తా ఉంటే నీ శరణాన్ని నశింపజేస్తాడు నీ ఆత్మను కాపాడుతాడు దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు దేవుడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు అంగీకారం ఉండాలి నా అది నేను నిన్నటి దినం మొన్నటి దినం కూడా చూపించిన ఏంటంటే నీ ప్రాణము దానికి స్వేచ్ఛ దానికి ఎక్సైట్మెంట్ ఎక్కువ దానికి వృధరే కాకుంటే దానికి ఎక్కువ ఎప్పుడు బయటికి పోవాలన్నా ఎక్కడ తిరగాల దేశం అంతా ప్రపంచం ఆశ ఉంటే దానికి అండ్ దేవుడు దాన్ని శరీరంలో బంధింపజేసాడు కాబట్టి నీ శరీరము మేల్కున్నంత వరకు నీ ప్రాణము నీళ్ళ నుంచి బయటికి పోదు నువ్వు ఎప్పుడైతే నిద్రపోతావో నిద్రమైనప్పుడు నీ ప్రాణాన్ని నీ శరీరకి వెళ్ళి బయటికి పోతుంది పోయి అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది అది నువ్వు కళ అనుకుంటావు అది ఎక్కడెక్కడెక్కడో తిరిగి వస్తుంది ఏమేమో చేసేస్తుంటది నువ్వు రక్షణానుభవంలో లేకపోతే పాపం చేసేస్తూ రక్షణ అనుభవంలో నువ్వు దేవుని శివలో ఉంటావు ఎక్కడెక్కడో వాక్యాలు చెప్పొస్తూ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కళ వస్తుంది కళలో నువ్వు రోగులను స్వస్థపరుస్తున్నట్లు కళ వస్తుంది దయ్యం మేలు వెలగొట్టినట్లు కళ ఎన్నో దేశాలు ఎన్నో ప్రాంతాలు తిరిగిపోయి సువర్త ప్రకటిస్తున్నట్లు కళ వస్తూ ఉంటుంది కెలుపు అనుభవం అది కాబట్టి ప్రాణము దానికి ఎక్కువ స్వేచ్ఛ అవసరం అది ఎక్కడెక్కడ అడ్డ ఎందుకంటే దానికి అడ్డంకులు ఏముండవు ఒక్కసారి శరీరంలోకి వెళ్ళి బయటకు అది ఎన్ని కిలోమీటర్లైనా క్షణాలు వెళ్ళిపోయి రాగలదు అంత పవర్ దానికి దానికి అంత పవర్ దేవుడు శరీరంలో దాన్ని బంధించబెట్టాడు అయితే అది ఏం చేస్తుంటుందంటే ఈ శరీర ఊరికి దానికి అడ్డం కాగా ఉంటుంది అందుకని అది ఏం చేస్తుంటుందంటే శరీరాన్ని వాడుకొని ప్రయత్నిస్తూ ఉంటుంది దాని నేచర్ అన్నట్టు అది పోయినవరం రెండు నేను చూపించిన అది మన శర్రాన్ని వాడుకుంటూ ఉంటుంది అందుకే దాని ఉత్సాహాన్ని దాని ఉద్రేకాన్ని అది నీ శరూపకంగా తీర్చుకుంటూ వీటి రెండిటికి లీడరు ఆత్మ ఆయన నాశక రంగంలో ఊదినప్పుడు ఆ ఆత్మ వచ్చి మన హృదయంలో మన జీ మన శరీరంలో కూర్చుంటది అయితే ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది ప్రాణాన్ని ఎందుకు నువ్వు ఉద్రిక్త పడుతున్నావు దేవుని ఎందు మౌనంగా ఉండమంటుంది దేవుని ఎందు నమ్మికొంచి మౌనంగా ఉండు పాట కూడా వాడుతూ నా ప్రాణమా నాలో ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు అని కాబట్టి ఆ ప్రార్థన ఎవరు వాడుతున్నారో తెలుసా నీ ఆత్మ వాడుతుంది నీ ఆత్మ నీ ప్రాణాన్ని హెచ్చరిస్తుంది నీ ప్రాణం ఏం చేస్తుంది నీ శరీరాన్ని అదుపులోకి తీసుకుంటుంది లేకపోతే ఏమవుతుందంటే దాని ఉద్రేకతని కాపాడాలంటే దాని ఉత్సాహాన్ని కాపాడాలంటే నీ వల్ల కాదు అందుకు దేవుని వాక్యం ఎంత అవసరం మనకి దేవుని వాక్యము ధ్యానించినప్పుడు అది చెప్తా ఉంటుంది దేవుని వాక్యం మన జీవితం ఎట్లుండాలనేది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాక్యము పరిశుధాత్మ రూపకంగా పరిశుధాత్మ ఏం చేస్తాడు ఆ వాక్యాన్ని నీ ఆత్మకు చెప్తాడు బయల్పరుస్తాడు నీ ఆత్మ ఏం చేస్తుంది నీ ప్రాణానికి హెచ్చరిస్తుంది నీ ప్రాణం ఏం చేస్తుంది నీ శరీరాన్ని అదుపులోకి తీసుకుంటుంది అంత కాంప్లికేటెడ్ గా తయారు చేసిండు దేవుడు బాడీని అంత సునాసమే కాదు మనిషిని అర్థం చేసుకోవడం కాబట్టి నీ ఆత్మ ఉంది అక్కడ నీ ప్రాణం ఉంది నీ శరణం ఉంది మూడు నేను చూపించిన వాక్యంలో మొదటి దశ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ మూడింటిని పెట్టిండు దేవుడు మనిషిలో ఈ మూడు పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉంటేనే మనం ఆయన కొరకు అంగీకారం ఉండలేము ఎందుకు ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు పడిపోతుంటారు పాపంలో అంటే ఇదే కారణం ఆత్మ పరిగెత్తుతా ఉంటుంది పరిగెత్తుతా ఉంటుంది ముఖ్యంగా గొప్ప దేవచన్ల గురించి నేను వాళ్ళు పబ్లిక్ కొన్ని లక్షలాది ప్రజల ముందు లెవడ్డప్పుడు వాళ్ళ ఆత్మ వాళ్ళ జీవము ఉత్తరే ఉద్రేక దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త అక్కడ వరకు జాగ్రత్త ఉంటాడు ఒక్కసారి కిందికి వచ్చినాక పడిపోయి ప్రయత్నిస్తుంటాడు గొప్ప గొప్ప దేవచన్లందరూ అట్లా కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఒక విషయం బయలుపరచండి ఏంటంటే ఈ జ్ఞానం మనకి నువ్వు వస్తేనే కానీ లేకపోతే నువ్వు నా ప్రజలు ఎందుకు నశించిపోయినారు రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళు కూడా జ్ఞానం కొద్దు అందుకే నీకు చాలా ఇన్ఫర్మేషన్ అవసరం ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఇప్పుడు మనం నీ ఆత్మ లీడర్షిప్ తీసుకోవాలా నీ జీవితం మీద నీ శరీరం మీద నువ్వు దానికి లీడర్షిప్ ఇవ్వాలా ఇవ్వకపోతే నీ శరీరము కోరికలు అన్నిటినీ నీ నీ జీవం తీర్చుకుంటా ఉంటుంది నీ సోలు సోల్ అంటాను జీవం అంటే సోల్ నీ సోలు నీ ఫ్లెష్లు కోరికలను తీర్స్తా ఉంటుంది ఎందుకంటే దానికి కూడా ఆశ ఎట్లా వీడు నన్ను వీడు మీ నిద్రపోడి వీడు ఎక్కువసేపు మేల్కుంటాడు కాబట్టి మళ్ళీ నేను ఎట్లా వాడుకోవాలా వీడి నేను బయట పోతేనే కదా విచ్చల విడిగా తిరిగి రావచ్చు నేను దాని గుణగణం అది గుణగణం కాబట్టి వీటి రెండింటినీ నువ్వు టేం చేసుకోవాలంటే సాధువుపరచుకోవాలంటే నీ ఆత్మకి అంటే నీ అంతరంగ పురుషుడు అంటాం నీ అంతరంగ పురుషునికి సంపూర్ణంగా నువ్వు ఆ లీడర్షిప్ ఇచ్చేలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రార్థన చేస్తాం ఏంటంటే ఇప్పుడు చూడండి సావిత్రి ప్రార్థన చేసినప్పుడు నా ప్రాథమ నా అంతరంగం సమస్తమ అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మ ప్రార్థన చేస్తుంది అది నా ప్రాణమా అని హెచ్చరిస్తున్నాడంటే నా ప్రాణమా ఎందుకు నువ్వు కురింగిన అంటే ఆయన ఆత్మ ఆయన ప్రాణాంతో మాట్లాడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాణము ఈ కురింగిపోతున్న శరీరాన్ని శదీరుస్తూ ఉంటుంది చెప్పాలను నీ బాధ్యత అంటే నీకు ఆత్మ నడిపింపు ఉండాలి కదా అందుకు నీకు పరిశుధాత్మ సాయం అవసరం ఇప్పుడు చూడండి మనిషిలో మూడు భాగాలు ఉన్నాయిగా శరీరము రెండవది ప్రాణము మూడవది ఆత్మ ఈ మూడికి సహాయము దేవుని యొక్క ఆత్మ నేను అందుకే చెప్తా ఉంటాను సేన అనే దయలు పట్టిన వాడు శరీరంలో ఎన్ని దయలు ఉన్నాయి అంటే ఇంచుమించి ఏడు వేలని ఇంటర్ప్రిటేషన్ ఇంకొక ఇంటర్ప్రిటేషన్లో తొమ్మిది వేలు ఇంకొక ఇంటర్ప్రిటేషన్లో పన్నెండు ఒక మనిషిలో అన్ని అన్ని ఆత్మలు పట్టగలవా అంటే నువ్వు ఎంత ఎంత పెద్ద మైదానమో ఊహించుకో నీ జీవం నన్ను ఆహ్వానించినప్పుడు నేను నా తండ్రి మీ ఇంటికి మీతో వచ్చి బస చేసేదాం అంటే తండ్రి కుమారుడు పరశుదాత్ముడు ముగ్గురు కూడా మన శరీరంలో మన జీవంలో ఉండగలరు మన ఆత్మలో ఉండగలరు అంటే ఆరు మంది నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ ఈ మూడు తండ్రి కుమారుడు పరశుదాత్మ ఇవి ఆరు కాంపోనెంట్స్ ఇవి ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళ విషయం గురించి మాట్లాడుతుంటే నేను మ్యారేజ్ అయిన వాళ్ళ విషయంలో కూడా అంతే కదా నువ్వు నీ భార్య నువ్వు నీ భర్త నీ దగ్గర మూడు భాగాలు ఉన్నాయి నీ భర్త దగ్గర మూడు లేక భార్య దగ్గర మూడు ఈ మూడు మూడు ఆరు అన్నట్టు ఆరు భాగాలు ఈ ఆరు ఐక్యత కలి త్రిత్వంలో ఏకత్వమైన మన ప్రభు కలిసిన అనుకోండి అవి ఏడు సంపూర్ణం అన్నట్టు అది ఆత్మలు కలిసి ఉంటాయి ఇవన్నీ సెవెన్ బీయింగ్స్ అంటావు వీటిని కొంచెం కష్టతరం ఈ చెప్పడానికి నేను ఎంత సాధ్యమైన కాడికి దాన్ని సులువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ చెప్పడం బహు కష్టతరం దాన్ని ఎంతగా సులువ చేయాలనేది నేను చాలా ప్రయాసపడతా ఉంటాను ఎందుకంటే ఇవి గొప్ప గొప్ప పిహెచ్డీలు చేసిన టైంలో వాళ్ళకి కూడా అర్థం కావు థియాలజీలో ప్రొఫెసర్స్కే అర్థం కావు ఇవన్నీ ఎంత కాంప్లికేట్గా ఉంటాయి టాపిక్స్ కానీ ప్రభు కృప వలన వీటిని మనం సామాన్య ప్రజలకి చదువు వాళ్ళకు కూడా అర్థం చేయడానికి మనకు అని అనుగ్రహించింది ఆ నీ శరీరము అదుపులోకి రావాలా నీ ప్రాణం అదుపులోకి రావాలా రావాలంటే నీ ఆత్మకి వాటిని సమర్పించాలా నీ ఆత్మకి ఆత్మను బలపరచుకోవాలను ఉపాసలు ఉండాలను నీ ఆత్మ బలపరచబడతా అప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా నీ ప్రాణాన్ని కంట్రోల్కి తీసుకుంటుంది నీ ప్రాణము నీ శరీరాన్ని కంట్రోల్కి తీసుకుంటుంది అప్పుడు ఆ రెండు ఏం చేస్తే నీ ఆత్మకి సమర్పించుకుంటాయి లీడర్షిప్ నీ ఆత్మ దేవుని ఆత్మ చేత అప్పుడే జీవాత్మ పరమాత్మ ఏకంగా మంటాం ఎన్నిసార్లు మనం కాబట్టి ఇవి ఆరు భాగాలను చెప్తున్నా పెళ్ళైన వాళ్ళ విషయాలు చెప్తున్నా ఎందుకు వాళ్ళు పాపం చేస్తారు అంటే ఈ ఈ ఆరు కొట్లాడుకుంటే పరబర్తల మధ్యలో ఈ ఆరు భాగంలో కలిసి ఉంటాలంటే వారికి దేవుడు యొక్క ఆత్మ నడిపింపు అవసరం దేవుడు రావాలప్పుడే సంపూర్ణమైన జీవితం కుటుంబ జీవితం చానా పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎందుకంటే నేను మొన్నటి దినాన్ని చూపించిన అబ్రహాము గర్భంలో లేవి నాలుగు వందల సంవత్సరాల ముందే ఉన్నాడని చూపించింది బైబుల్ వాక్యం ఫిబ్యుల రాష్ట్ర పత్రికలో అధ్యాయంలో లేవి నాలుగు వందల ముందు పుట్టక ముందే మెల్కీ సెద్ధిని చూస్తుంటూ నుండి ఆశ్చర్యకరమైన వాక్యం కాబట్టి ఇప్పుడు నీవు నీ భర్త నీవు నీ భార్య కలిసినప్పుడు భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు ఆల్రెడీ చూస్తున్నారు మీరు ఎట్లా కొట్లాడుకుంటున్నారు మీలో ఉన్న ఎటువంటి జీవన విధానము మీ పాపపు విధానాలు మీరు ఎంత పరిశుద్ధంగా మీరు ఏ రూపంలో ప్రార్థన పూర్వకంగా తల్లిదండ్రులు ప్రార్థనా పూర్వకంగా పిల్లలు అవి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ గర్భంలో నుండి చెప్తుంది వాక్యం కాబట్టి వాళ్ళు కూడా పుట్టిన దినం మొదలుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ టీచింగ్స్ లేవుగా చర్చలో ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అందుకు చర్చలు అట్లా చెత్తగా తయారైపోతున్నాయి యుగ సమాప్తి బహు దుఃఖకరం అనిపిస్తుంది వేదన ఇవి చెప్పలేరు ఎందుకంటే ఈ సొంత మనుషుల కల్పితములు దయ్యముల బోధ భూతంలో బోధ తిరిగి తాజా మన్నాన్ని తినడం మర్చిపోయారు మనుషులు ఒక్కటే వాక్యం నేను చూపించి ఇంకా ముగి చేస్తాను యోహాను పత్రిక వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయంలో ఒకటి ఆశ్చర్యకరమైన వాక్యం నేను పొద్దున చూస్తున్నాను ప్రభు మనకు ఒక ఆత్మ నడిపింపు అనుగ్రహించిండు ఆత్మీయ నడిపింపు ఏంటంటే చూడండి ఒకసారి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చాలా డిస్టర్బింగ్ ఉంటుంది చూడండి దేవుడు ప్రేమ స్వరూపి అట్టి దేవుడు ప్రేమమయుడు లేక సంపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు స్వరూపి అంటే సంపూర్ణంగా ప్రేమ కలిగిన వాడు అంటే మనం పుట్టక ముందు ఆయనలో ఉన్నప్పుడు మనకి ప్రేమ నేర్పిండి కానీ లోకంలోకి వచ్చినాక మనం మర్చిపోయినవాడు ప్రేమించడం ఇప్పుడు చూడండి ఎనిమిదవ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ఇది ఎవరికి వర్తిస్తారు చెప్పండి నువ్వు నిజంగా రక్షణ పొందిన వాడవైతే దేవుణ్ణి పొందుకున్న వాడమైతే నీలో ఎట్లాడాలా నుగుడ ప్రేమ స్వరూపిగా తయారు కావాలా నీకు ఈ ప్రేమ లేకపోతే నీకు రక్షణ లేదంటుంది ఆ వాక్యం కాబట్టి ఇది ఎటువంటి చెప్పండి దేవుణ్ణి స్వీకరించడం వేరే ఆయన ప్రేమను స్వీకరించడం వేరే దేవుడి లోకంని ఎంతగానో ప్రేమించను అని దాన్ని ఎవడు స్వీకరించండు ఆ ప్రేమ అక్కడుంది తొమ్మిదవ వచనంలో మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్విదే కుమారుని లోకంలోనికి పంపను ఎందుకు ఒక చూడండి దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను చూడండి మన ఎందు ఎప్పుడుంచి ప్రేమని మనలో ఎప్పుడు పెట్టిండి ప్రేమనైనా మన పుట్టక ముందే పెట్టిండి చెప్తుంది వాక్యం ఈ లోకంలో రాకముందే మనలో ప్రేమను పెట్టిండు నేను ఇదే నేర్చుకుంటున్నాను ఏంటంటే ఈ సంవత్సరము విశేషమైన అద్భుత కలకరమైన సేవలో మన నడిపిస్తున్నా ఉన్నప్పుడు దేవుడు ఆ అటువంటి విశేషమైన సేవకి కావాల్సిన గుణగణాలు ఎటువంటి అనేది మనకు నేర్పిస్తుంది దేవుడు ముఖ్యంగా నీ ప్రాణాన్ని నీ జీవాన్ని లేక నీ శరీరాన్ని ఎట్లా అదుపులోకి తీసుకోవాలా నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలా అది ఫస్ట్ కండిషన్ ఎందుకంటే ఈశ్వర విలోకంలో అద్భుతాలు చేసిండు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మళ్ళీ నువ్వు ఫస్ట్ పాయింట్ పరిశుద్ధంగా ఉండాలా రెండవది ప్రేమ ఆయన నీలో ఎప్పుడో పెట్టిండట ప్రేమ ఈ వాక్యం ప్రకారంగా పుట్టకం ముందే నీలో ప్రేమ ఉంది కానీ పుట్టినాకనే మర్చిపోయినాం మనం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారిని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను కాబట్టి ఏసుప్రభు ఈ లోకంలోకి రావడము ఆయన మరణించి తిరిగి లేచి లేయడము మనలో ఎప్పుడో దాచిపెట్టిన ప్రేమని బయట తీసుకురావడం అది సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నా నీ సేవ విశేషంగా ఉండాలంటే నీ సేవలో అద్భుతాలు జరగాలంటే ఇటువంటి ప్రేమను చూపించాలా చాలా మంది అంటారు స్వసతవారం ఉండాలా బ్రదర్ అంటారు కానీ ఈ వాక్యం అట్లా చెప్తలేదు ఏప్రు ప్రజలను చూసినప్పుడు ఏడ్చేవాడు కదా ప్రేమ అట్లా ఉప్పగొకొని సంపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు ఏడిపస్తుంది చనిపోతే ఎందుకు ఏడుస్తామంటే ప్రేమ కాబట్టి కాబట్టి మనుషుల ఇటువంటి ప్రేమ లేకపోతే నీ విశేషంగా జరగలేదు ఒకటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పి నేను చేస్తా వాక్యం నీకు నిజంగా ప్రేమ ఉందా లేదనేది ఎట్లా తెలుసా అడ్డంకులు చెప్పేట ప్రేమ ఉండదు సొడ్డులు చెప్పటానికి ప్రేమ ఉండదు నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళలో ప్రేమ ఉండదు కపటము ఉండేవానికి ప్రేమ ఉండదు అదే పౌలు చాలా బాగా అర్థం చేసుకుంటూ బైబిల్ అంతట్లో కృతజ్ఞ పుస్తకాలకు వస్తే ఇద్దరు వ్యక్తులే దేవుని ప్రేమని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఒకడు యోహన్ యోహను భక్తుడు రెండో వాడు పౌలే కొన్ని తెల్లాల్సిన మొదటి కదా శ్రేష్టమైనది ప్రేమ అది శాశ్వతంగా ప్రేమ అది మత్సరపడదు చూడండి నీకు చూడండి ఒకసారి ఆ వాక్యం మొదటి కొనతలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నేను ఇంకా ముగించేస్తా కాలం దీన్ని రేపటి తిన మనం దీర్ఘంగా చూస్తాము మొదటి కొనతలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను కాబట్టి రెండు భాషలు ఉన్నాయి సృష్టిలో ఒకటి మనుషులు మాట్లాడుకుంటుంది అది ఏమన్నా భాష కావచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏమన్నా కావచ్చు దేవదూతల భాష అది అన్య భాషలు మనం కాబట్టి నువ్వు ఏ భాషలో మాట్లాడినానో ప్రేమ లేని వాడవైతే మ్రోగుడు మృగిడు కంచెను గడగడలాడు తాళం నై ఉ ఈ ప్రేమని నువ్వు ఎట్లా చూపించాలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఎనిమిదవ వర్షం నుంచి దానికి ముందుగా ఆ ప్రేమను ఎట్లా చూపించాలని అడిగి మూడవ వర్షం నుంచి ఉంది బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను కాల్బల బడుటకు నా శరీరంను అప్పగించడను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి నువ్వు ఎన్ని ధన ధర్మాలు చేసినా దేవుని ప్రేమను చూపించకపోతే వేస్ట్ అని చెప్తుంది నువ్వు ఎన్న డొనేషన్స్ ప్రేమ చూపించకపోతే వేస్ట్ అని చెప్తుంది దాని తర్వాత నాలుగవశం ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట ప్రతి ఒక్కరిని సహించాలా ఆ బ్రదర్ ఇట్లా ఈ బ్రదర్ ఇట్లా ఆ ఇట్లా ఈ ఇట్లా ఇట్లా మాట్లాడితే నువ్వు సహిస్తలేవన్నట్టు దయ చూపిస్తామంట ప్రేమ ఉన్నవాడు ఇవిను నువ్వు రాసుకోవాలా ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేయాలి ఈరోజు నుంచి నిజంగా నాకు దయ ఉందా ఇతరుల పాటల దయ ఉందా నాకు ప్రాక్టీస్ చేయాల ఒకడు ఒక మైల్ వరకు రమ్మంటే వాళ్ళకి పది మైల్ పోవాలమ్మా అని చెప్తారు ప్రభు నీకు దయ ఉంటేనే పోతాం లేకుంటే సెల్ఫిష్ క్యాలిక్యులేటివ్ ఉంటావు అన్నట్టు ముఖ్యంగా ప్రేమ మచ్చరపడదన అంటే కులు మత్సర పడదంటే కుళ్ళు పడద్దు అన్నట్టు డంబంగా ప్రవర్తించదంటే గర్వించదు బోస్టింగ్ అంటాం కాబట్టి దేని విషయాలు కూడా మనం గర్వపడద్దు నాకు ఎక్కువ బైబుల్ జ్ఞానం ఉందని కూడా గర్వపడదు నా సేవలో అద్భుతాలు జరుగుతాయని ఎప్పుడు గర్వపడద్దు మనం ఉప్పొంగదు బోస్టింగ్ ఉండద్దు అమర్యాదగా ఎప్పుడు నడవద్దు ఎవరిని కూడా మనం కించపరచద్దు ఒక వ్యక్తిని నువ్వు కించపరచడం అంటే నువ్వు అని ప్రేమించలేదు ప్రయోజనంను విచారించుకునేది మనము స్వార్థం కొరకు ఎప్పుడు ఉండం మనం త్వరగా కోపపడద్దు ఎవరి మీద కోపడద్దు మనం అపకారంను మనసులో ఉంచుకున్నది ఇవన్నీ ప్రేమకి గుణగణాలు ప్రేమ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం వీటిని ఇంగ్లీష్ చెప్పాలంటే కాబట్టి ఇటువంటి ప్రేమలో మన ప్రభు మనల్ని ప్రేమించిండు ఆయనను పొందుకున్న మనము అటువంటి ప్రేమలో లేకపోతే నీ సేవలో స్వస్థతలు జరగవు నీ సేవలు అద్భుతాలు జరగవు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబులు రావు కాబట్టి ఈరోజు పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఏంటంటే నీకు ఎటువంటి ప్రేమ ఉందా లేదా రేపటి దినంలో నేను మరి కొన్ని విషయాలు చూపిస్తున్నాను ప్రార్థనా ముగించుకుందాం పరుద్ధర బాబు తండ్రి మీకు వదనాలనైనా కృపామైన మీకు స్తోత్రాలు ఇస్తాయా మనుషుని దర్శించడం వాడు ఏపాటి వాడు ప్రభా అవును ప్రభావ అని దేవదతల కంటే కొంచెం తక్కువగా చేసినావు అవునైనా కానీ ప్రవ్వా వాడిలో ఎన్నో విషయాలను అమర్చి భద్రపరిచినావు వాటిని తెలుసుకోమంటుకున్నావు నా ప్రజలు ఎందుకు నశించేది జ్ఞానం కొదువయ్యాయి అని మీరు మాకు జ్ఞానం మీకు ఎంతో వదలార్థంటే మీ మహిమార్థంగానే మేము వాడతాం మేము దేని విషయంలో అతిశయించాం ప్రభావ పరలోకపు జ్ఞానం మాకు ఎక్కువ మేము ఎప్పుడు అతిశయించాం ప్రభా అది మాకు బహు దూరం మా అంతరంగ పురుషుల్ని మేము బలపరుచుకోవాలా ఉపవాస ప్రార్థన ద్వారా గంటలు గంటలు ప్రార్థన చేయాల ప్రభ మా ప్రాణాన్ని మా ఆత్మకి సమర్పించుకోవాల ప్రభ మా శరణాన్ని మా ఆత్మకి సమర్పించుకోవాల ప్రభ మా ఆత్మకు ఆధిపత్యం ఇవ్వాల ప్రభు మా ఆత్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం దానికి మీ యొక్క పరిశుధాత్మ అవసరంనైనా మీ పరిశుధాత్మ లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఆత్మను బలపరచుకోలేమునైనా మా ప్రాణము మీ వాక్యం ధరనే సెదీర్చబడుతుంది మీ వాక్యమే మా ప్రాణానికి మార్గం ప్రవ్వ మా పాదంలకు దీపం అది కాబట్టినైనా మీ యొక్క పశుధాత్మ నడుపు మాకు మీ యొక్క వాక్యం మాకు మా ప్రాణాలని నడిపించే మీ వాక్యం అవును ప్రవ్వ మా శరలను మీ వాక్యం ఇటువంటి జ్ఞానం అనుగ్రహించిన మీరు ఎంతో ప్రేమమై మళ్ళీ మేము కూడా అదే రీతిగా ప్రేమించాలా మాతను మాట్లాడారు క్లుప్తంగా ప్రభా ఆ ప్రేమ విధానాలు మేము వాటిని పాటించాలా మా లైఫ్ లో ఎవరిని ద్వేషించద్దు ఎవరిని కోపపడద్దు అవరు ప్రభ బసరపడద్దు డంబంగా ప్రవర్తించద్దు అమర్యాదగా నడుచుకోవద్దు ప్రభా అన్నిటినీ తలాలా అన్విపించినారు ప్రభా మరి అటువంటి జీవన విధానం మాకు అనుగ్రహించి మీరేమై రద్దమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి సరే మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోదాం ప్రార్థం చేశాను ఒక కొన్ని మాకు ఇష్టం నీ నామే మేము కూడుకున్న విశ్వం మీరు మాతో మాట్లాడలేసుకోవాబా మీ ప్రేమగా జీవించాలే శోభా ఇతను మేము ప్రేమ చూసుకోవాలే బాబా ప్రేమాలు మీరు ప్రేమ లేకపోతే స్వాభావే దీనికి పనిక్రామేసుకోబా నీకు ప్రేమలు ఉండేలాగా నేను మాకు సహాయం చేయండి చెప్పిన ప్రతి వాక్యం ఆ విధంగా మాట పడాలా నీటి మీ మేము అనేకలు ప్రకటించాలి శుభ మీరు సహాయం ఇచ్చండి గొప్ప మంచి కొన్ని ప్రతి ఒక్క బ్రదర్స్ సింగ్ గుట్టి స్వస్థపరచండి వాళ్ళ శివ్రబలంగా వాడుకోండి శోభ వాళ్ళ కోల్చపత్ర తీర్చండి శోభ ముఖ్యంగా నశించుకోత్రు వాళ్ళ మేము స్వార్థ ప్రకటించాలి శుభ అనేకలు రక్షణ నడిపించాలా మీరే మాకు సాయం చేయండి గొప్ప నిలు కొందా చేస్తాం ఈ తెగుల వల్ల వేసిపోయి మీరు రక్షించుకోండి వేసిపోవా కాకుండా మీరు సాయం తెచ్చేసి వస్తాను నీ వల్ల మీరు సాయం చేసండి ఇది గొప్పదే కొందా మీకు ఎన్ని మందులు వచ్చినా అది వేస్ట్ వేసుకోవా మీ వల్ల వస్తే కలితే నిరంతరం ఉంటే తెచ్చిపోవా మీరు సాయం చేయండి ఈ ప్రజలందరూ గయించలేక మీరు సాయం తెచ్చేసి ఇప్పుడు తెగిన వచ్చి తెపరుచుకోమని ఏ స్న్నో పర్సన్ ఆమె ప్రార్థన చేయండి సూత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి మంతురా నీకు వందా నిశయ అబ్రహామి సాతి యాకూబ్లో గొప్ప దేవ కృపాశ్య సంపూర్ణ జీవం తండ్రి నీకే స్థుతులు సౌత్రార్పించుకున్నాం అయినా గొప్ప తండ్రి ఇక గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని ఎంతకన్నా కాపాడి సురక్షితంగా ప్రభావం ఇక సన్నిధిలో నిలబెట్టుకున్న అయినా దివారాతులు మమ్మల్ని కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుభవించినారు ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభావం ఇక సన్నిధిలో గడిపి నైనా మీకు స్వరం మీ కృపను మాకు భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా గొప్ప దేవ ఈ దినం ఎంతోమంది చూడలేకపోయినారు ఈ సమయం ఎంతోమంది గడపలేకపోయినారు ప్రభావ అంది మీరు మాకు అది వాటిని అనుగ్రహించినారు ప్రభావ మీ కృపను బట్టి నీకే వందాలేసాయా నీకే స్థుతులు సోతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాఐశ్వర్యం నీకే కలుగుని కాక హాలలుయ్య నా దేవ నా ప్రభా ఇసు ప్రభావం ఆ కింద మీరు మాతో నా దేవా మీ ప్రేమను మాకు నాయన ఈసుప్రభ జగత్ పునాది దేవరకు మునిపే ప్రభా మీ ప్రేమను మాలో పెట్టినారు ప్రభాయన ఈసుప్రభ మేము మేము మీలో ఉన్నాం ఈసు ప్రభావ ఓ ప్రభా అభిలాషన్ పత్రిక వాక్యం ప్రకారంగా ప్రభావ నాయన ఈసుప్రభన తల్లి ఈశుప్రభ వాక్యంధార ప్రభావ మీరు మాకు చూపించినారు భవిష్యత్ కాలంలో మేము మీరు మాకు చూపించినారు ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వందాలేసయ్యా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు నన్ను ఈరోజు ప్రభా విశేషంగా ప్రభావ మీ ప్రేమను ప్రభావ అది ముందే మాలు వెల్లడిపరిచినాను మీకు మీరు ఈ లోకానికి వచ్చి ప్రభావ ప్రేమను తను వెల్లడి చేసినారు ప్రభావ ఆ ప్రేమను మీరు మాకు చూపించినారు ప్రభావ అది మాకు బయలుపరిచినారు ప్రభా ఏ నా తను ఎన్నో విషయాలు ప్రభావ మీరు మా మాట్లాడుతున్నారు ప్రభా నీకు వన్నాలేసయ్యా ఎంత సేవ చేసినా కానీ ప్రభా మీ ప్రేమ లేకుంటే ఓ ప్రభ వ్యర్థం వేసే ప్రభావ అది పనికిరంది ప్రోభ కానీ నేనైనా మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రోభ ఆ కలవరిసీలో మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ ఆ ప్రేమను మేము కలిగి ఉండాలి ఆ ప్రేమను మళ్ళీ పెట్టినారు కానీ మనుషులు ప్రేమను విడిచిపెట్టి ఈ లోకాయుతమైన ప్రేమలో స్వార్థపరమైన ప్రేమలో ఆయన జీవిస్తున్నారు ప్రభావ నా తను అలాంటి ప్రేమల నుంచి అలాంటి స్వార్థపరమైన జీవితాల నుంచి మాకు బిడలు కల్పించిన ఆయన మీకు ప్రేమను మాకు అనుగ్రించి మీ తీసుకున్నారు దాన్ని బట్టి నీకు వన్నాలు కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ మీ ప్రేమలు చివరి వరకు మీ ప్రేమలు మీద నిలిచి ఉండాలి వేసే అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రించను ప్రభావ ప్రేమ అన్నింటిని తాళను అన్నింటిని భరించను దీర్ఘకాలము సహించిన వాక్యం ఉంది ప్రభావ నా తండ్రి అనిస్తూ ప్రభ అలాంటి జీవితంలో మేము జీవించాలా ఆ జీవన విధానంలో మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఇసు క్రీస్తు మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా విశేషమైన సేవ మీ మేము చేయాలి మీరు ఏ రీతిగా జీవించిన ఈ లోకంలో ప్రభా వాటిలో మేము జీవించాలా అలాంటి కృపలు మాకు అలాంటి అనుభవంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన వాక్యందరి మాతో విధానం ఎంతో బహు భయంకరంగా ఆశ్చర్యకరంగా ఉంది ప్రభావ అయినా ఎన్నో విషయాలు ఒక మనిషిని సృష్టించిన తర్వాత కానీ వెనుకో ఎంతో ప్రణాళిక ఉండవు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ ఈరోజు ఎవరు కూడా ప్రభావ ప్రణాళిక గ్రహించని స్థితులు ఉన్నారు ప్రభావ కానీ ఒకప్పుడు మేము కూడా గ్రహించలేదు ప్రభావ మీరు మాకు ఈరోజు చూపించినారు ప్రభా కొన్ని వారాల నుంచి ప్రభావ నీకు వర్ణాలు సహాయా నీకు స్థుతులు స్తోత్రం చేసిన విధానం ఎంతో గొప్పది ప్రభావ అయినా మీ ప్రణాళిక మీ కార్యాచరణ ఉంది కాబట్టి ప్రభా మీరు జగత్తి పునాది ఓ ప్రభావ ఒక పని కొరిక మమ్మల్ని తయారు చేసినారు ప్రభావ నీకు వర్ణాలైనా నీకేస్తూ తులు స్తోత్ర రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడో ప్రభావ ఈ యొక్క సత్యాన్ని గ్రహించే ప్రభావ ఆయన మా ప్రాణం మాకు శరీరాన్ని మా ఆత్మని ప్రభావ మీ కంట్రోల్ మేము తీసుకోవాలా ఓ ప్రభావ మీ ఆత్మకు మేము చోటు ఇవ్వాలా అభిషేకం మేము పొందుకున్నప్పుడే ప్రభావ ఈ యొక్క మూటి మీద కంట్రోల్ తీసుకోగలం ప్రాభ ఆ విషయాన్ని మీరు మాకు బయలుపరిచినారు ఎందుకు మనుషులు శోధనలో పడిపోతున్నారంటే ప్రభావ దురాశల చేత పీడింపబడుతుంటే ప్రభావ ఏది కారణం ఉన్నప్పుడు ప్రభావ శ్రమ చూస్తున్నాం కానీ ప్రభావి శ్రమకు సంబంధించింది కాదు ప్రభావ ఈసు ప్రభ ఒకదానికి ఒకదానికి ఇమిడి ఉంది ప్రభా నైనా ఇసు ప్రభా ఆ సత్యాన్ని మాకు బయలుపరిచినారు ప్రభా నీకు అన్నాను ప్రభావ మా జీవాన్ని మా శరీరాన్ని మేము అదుపులో తీసుకున్నప్పుడే మేము పరిశుభ్రద్ధంగా జీవించగలం పాపను జయించగలమని మరి విశేషంగా ప్రభా మాకు ఒక చిన్న భాగం మీకు ఆత్మ కనిగించింది ఆత్మతో మేము కలిసినప్పుడే ఆ జీవం మీద ఆ శరీరం మీద కంట్రోల్ తీసుకోగలమని ఇంకో సత్యాన్ని మీరు చూపించినారు ప్రభా గొప్ప దేవ ఇసు ప్రభుత్వ సీక్రెట్ మీరు మాకు బయలుపరిచినారు అని నీకు అన్నాాల ప్రభావ ఈ విధాలు మేము పాటించినప్పుడు ఎవరు కూడా పాపం చేయరని వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నీకు అన్నా ఇస్తాయా వాక్యం ప్రభావ మేము మా జీవితంలో అవలంబించుకుని దాని ప్రకారం మేము మరి విశేషంగా నేను అనేక వాటిని అనుభవపూర్వకంగా ప్రేమతో మేము ప్రకటించాలా అలాంటి ప్రేమాత్మను మాకు అనుగ్రించండి ఓ ప్రభ మీరు ప్రేమామయుడు మిమ్మల్ని నమ్ముకున్న బిడలమైన మేము కూడా ప్రభావ మీ ప్రేమలు మేము సంపూర్ణంగా మేము తయారు కావాలా పరిపూర్ణంగా మీ ప్రేమలు మేము తయారు నా దేవా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాను నా ప్రభా ప్రేమలో భయమున్నదన్నారు ప్రభావ కాబట్టి ఎప్పుడు కూడా భయపడం ప్రభావ మీలో మేము సంపూర్ణంగా ప్రేమించిన వాళ్ళైతే మేము భయపడం ఆ భయాన్ని వెళ్ళగొడతామని వాక్యం చెప్తాం మీ ప్రేమతోనే ప్రభావ అలాంటి ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని నడిపించడానికి ఆదిష్టమైన తండ్రి మీ వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దినదినం నైనా మీ కృపాన్ని గ్రహిస్తున్నారనైనా నా తల్లి మమ్మల్ని ఎంతగానో మా విశ్వాసాన్ని బలపరుస్తున్నారు ప్రభావ విన్న ప్రతి వాక్యాన్ని ప్రభావ మేము జాగ్రత్తగా మాధ్యతలో అమలు పరుచుకోలాగా సహాయపడండి వినిపోయేది కాకుండా ప్రభా దాన్ని ప్రక దాని ప్రకారంగా జీవించాలా ఓ ప్రభా ఇక చెప్పబడిన ఇక సత్యాన్ని నేర్చుకునే ఇక సత్యాన్ని ప్రభావ మీ వాక్యంలో నుంచి ప్రభావ అనేకులకు ప్రభావ అది విశదీకరించి ప్రేమతో మేము ప్రకటించలాగా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నా దేవంత భయంకరమైన సినిమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ఓ ప్రభు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులనైనా ఎంతోమంది ప్రభన తన శోధనలు పడిపోతున్నారు అయినా గొప్పదేవ ఈసే చూస్తున్నాం ప్రభావ అయినా ఇస్తు ప్రభావ వారికి ఆ కాలంలో ప్రభావ ప్రాతి నిబంధన కాలంలో ప్రభులు అట్లా పడిపోయిన ప్రభావ ఇస్తాల్ ప్రజలను తయారైపోయినారు ప్రశాత్వంలో పడిపోయినారు ప్రభావ వారికి దుష్టాంతరంగా కలిగి ఏవంతమంది మీకు బుద్ధి కలిగితే రాయబడిన ప్రభ మాకు బుద్ధి నేర్పిస్తుంది ప్రభావ మీ వాక్యం అయినా చూసి వాటిని బుద్ధి తెచ్చుకోవాలి ప్రభా మీ వాక్యమే మాకు బుద్ధి కలిగిస్తుంది ప్రభా మాకు జ్ఞానం కలిగిస్తుంది ప్రభావ కాబట్టి మీ జ్ఞానశక్తమైన వాక్యమే పట్టుకొని మేము జాగ్రత్తగా ప్రభావ వారి వల్ల మీరు విగ్రహాలకు ఉండకూడని పావులు హెచ్చరించినట్టు ప్రభావ ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా మా పరిచరణ ప్రభావ మేము సంపూర్ణంగా మేము ముందుకు తీసుకొని పోవాలా మీకు ప్రేమలో ప్రభావాలంటే జీవితాన్ని కనిగించండి మన దేవనా ప్రభావ ఒక వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచని ప్రభావ అది సెకండ్ ఫేజ్ వైరస్ విజృంభిస్తుందిగా ప్రభావ నైనా ఈసూ ప్రభ గత కాలమంతా ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభావ ఆ వైరస్ బారి మమ్మల్ని కాపాడేందుకని నీకు వందాలు మీ కృపలో భద్రపరుచుకున్నారు నైనా నీకు వందాలి సేయా ఆయన ఇక ముందు రోజులు భయంకరమైన కాలంలో అవి ఆరంభమైతే నీకు రకరకాల తెగులు రాబోతున్నాయి ప్రభావ అయినా కానీ ప్రభా అయినా ఇసు ప్రభ మీరు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు ప్రభావ మీ జాగ్రత్తగా జీవించాలా ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతి దశలో మీకు వివేత చూపిస్తూ మీకు అంగీకారంగా జీవించాలా మరియు విశేషంగా ప్రభ అన్నికులు మీకు ఎంత మీరు నడిపించాలా అలాంటి కృప మా కాని గురించి మనం ప్రార్థిస్తాం వైరస్ పద్ధతి అందరూ మీరు స్వస్థపరిచండి ప్రభ రాబోయే కాలంలో మేము ఏ రీతిగా సేవలకు ముందుకెళ్ళాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీ ఆత్మలరిపింపదించేయండి ప్రతి దినం ప్రభ మీకు పరశురాత్మ అభిషేకం మేము పొందుకోవాలా ప్రభావ ఆత్మలో మేము ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగు పెట్టాలా ప్రభ అలాంటి ఆత్మీయమైన అనుభవంలో నడిపించి మనం ప్రార్థిష్టం లేనైనా నా దేవనా గొప్ప దేవ నా ప్రభ ఎంతోమంది ప్రవ నశించుకుపోతున్నారైనా ఇసు ప్రభ ఒక వ్యాక్సిన్ బారించి మీరు కాపాడండి ఎంతోమంది అది తీసుకున్న కాడి చనిపోతున్నారు ఎంతోమంది వాళ్ళ అనారోగ్యాలు పాలవుతున్నారు ప్రభావ అనుకరించిన ప్రభ ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచండి అయినా అదేవా నా ప్రవణ వాళ్ళ పాపంలో క్షమించే మీకు అనికరిని చూపించండి ఆ కలువరిశిలో మీరు చెప్పిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అయినా పట్ల ప్రేమ చూపించినైనా మరొక అవకాశం బిడ్డలకు అనుగ్రించండి ప్రతి బిడ మీద ఆకర్షించుకొని మీకు వరకు సాక్షులుగా నిలబెట్టుకోవడం ఆదిష్టమైన గొప్ప దేవ యొక్క మీ సాయం చర్మం నడిపించండి గ్రూప్లోనే ప్రతి ప్రదర్శన వాళ్ళ మాలో ఉన్న పిల్లలు మీ దీవించి ఆశ్రయించండి మీ ప్రొటెక్షన్ మీ కాపులు తెచ్చేది మీ కంచి వెళ్ళి ప్రభావానికి మీరు కాపాడండి వ్యాక్సిన్ మీరు కాపాడండి మీ కృపలో భద్రపరుచుకొని నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాక్ష్యం అయినా ఇతమైన వాక్య మార్గలు మీరు భద్రపరుచుకొని నెమరి వేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ ప్రవ్వా ఇంకా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచి ఆ యొక్క వాక్యాన్ని మా జీవితంలో ప్రవ్వా అది నెరవేర్చుకొని అనేక జీవితాల్లో ప్రభా అది కార్యం సఫలమలాగా మమ్మల్ని నడిపించమని పార్ష్టమైన మీ మయమార్గమై ప్రవ్వ కృపగల తండ్రి నీకు వన్నాలు ప్రభాక నెక్స్ట్ మంత్లో ప్రభా కా పుల్లలో చెరువున ప్రాంతానికి ప్రభావ సువార్థ పరిచయం నిమిత్తం వెళ్తుండగా ప్రభావ మీరే ద్వారాలు తెరవండి పరిశుధాత్మ నడిపింపు దయచేయండి ప్రతి ఆటంకాలు కొట్టివేని ప్రభావ మేము ఏ రీతి గెలాలో ప్రభావ మాకు అజ్ఞానం అనుభవించి మీరు బయలుపరచండి పరిశుధాత్మ కార్యం జరిగించిన అయినా ఆ ప్రాంతంతో మీరు రక్షించుకునే ప్రవ చీక్ర శక్తులనే పటం పంచలేకోవాలా పంకాల నుంచి సైతం శక్తుల నుంచి వాళ్ళు పొందాల రక్షణ మార్గం పొందుకోలేగన ప్రతి మీరు ఆకర్షించుకొని మార్గం సారధన చేసి మీ ఆత్మతో నడిపించునైనా ఆయన ఈ వాతావరణం కూడా మీ అదుపులో తీసుకొని ప్రవ్వ నా దేవ నా ప్రోవానికి వర్ణాలిసయ్య రాబోయే దినాల్లో ప్రోగ నెత్తండి విశేషమైన సేవ మా అందరి ద్వారా జరిగించండి ప్రతి సంఘం ద్వారా జరిగించండి ప్రతి సంఘాన్ని లేవనెత్తండి అబద్ధ బోధ నుంచి మతపరమైన మత్తుల నుంచి విడిపించి సత్యమైన మార్గం చూసేలా ఆత్మీయతలు ఇప్పండి మరి విశేషంగా ప్రవ మా అంతరంగా కురిసినే బలపరుచుకోవాల దినదిన ప్రవ మా అంతరంగా కురిసిన స్వస్థపరచని మా కళ్ళుని స్వస్థపచ్చి మా చెవులను స్వస్థపరచని ప్రభావ నా తల్లి నా ఊ ప్రమ ప్రవ జీవాన్ని శరీరాన్ని ప్రభావ స్వస్థపరిచి పరిశుద్ధంగా జీవించలేగన వాళ్ళందరూ కాపాడి నీ నామాన్ని మైమి తెచ్చుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోమని మీ ఆకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోమని త్వరలో నాన్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఆ నమస్కారం తండ్రి ప్రింగుల బిందాజ మీ ప్రజలు పొందినాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి అనుకుంటేటువంటి సమయానికి పొందాలు మేము ప్రేమకి నీ పొందినాలు దయవెంట్ వరకు అనుకుంటున్న సహాయానికి పొందినాలు మీరు మాకు తెలుసుకు వచ్చినటువంటి విషయానికి ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి ఈ యొక్క కలిగినటువంటి ఆ గుణగణాలు మా క్యారెక్టరిస్టిక్స్ మాకు ఏ విధంగా ప్రతి పేటకే మీకు పొందినాను తండ్రి అదే చెరు మా జీవితంలో మా జీవితంలో సహాయం చేయండి అయ్యా మా అమ్మకు రాజా పాదాలు పడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి ప్రేమి తెలుగు రాజా అమ్మకు తెలిగిన రాజా నా జీవితంలో పౌరవుగా ఉన్న ప్రతి అటువంటి సంఘనాలు అయ్యా మీరు పొంది గురించి మనం ప్రారంభిస్తున్నాం ప్రేమి తలు ఈ యొక్క నమ్మకై తండ్రి అంటే దాన్న మమ్మల్ని ఈ విధంగా భద్రపరుస్తూ కాపాడుతూ తండ్రి అయా మీ మహిళ కొరకు అయ్యా మీరు టైమి అయ్యా మీకు మహిళతరంగా మేము జీవించడానికి నమ్మకు ఎంత్రి పెంకుల గిరిరాజ వచ్చిన వారందరికీ టైం ప్రధానాలు చేయడం మీ నామాన్ని ఇచ్చి మమ్మల్ని మీరు తగ్గించుకోవచ్చు తీసుకు వారి ఖచ్చితమైన ఓకేనా సరే స్వత్రం ప్రభా పరిశుద్ధిలో గొప్పదేవాకిందరం అయితే మా తాను మాట్లాడిన ప్రభావం మళ్ళీ ఎంతమైనా బలపరిచినట్ అయినా నీకు వందాలు ప్రభా మీకే స్థితులు స్తోత్రం అయినా సమయంతో ప్రభావ మీరు మాకు స్థాయికులు ఉన్నారు మీకు నూతనమైన పరిశుధాత్మక నడిపించిన విధాన్ని మీకు వందాలు వాక్య మారులు మేము భద్రపరుచుకున్న ప్రకారం మీరు జీవించాలా అన్నింటి అనుభవం మీరు ప్రకటించాలని ఆయన అలాంటి సేవ జీతువులకు అందరూ నడిపించి మీరు ఆకులు సిద్ధపరుచుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిషుద్ధ నామైన ప్రాదిష్టం తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి ప్రతి సంఘానికి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేమే కాక ఆ మెయిన్ అది ఇంకా పంపించేసారు నాకు పంపిస్తాను ఇప్పుడు పంపించేస్తాను సరే సరే నేను తర్వాత మాట్లాడతాడు విషయం ఓకే సరే అండి రైట్